స్ణుతి పురాణామాలయవత్దశంకరంకర సహనావతు సహనౌనూ కరవాహై తేజస్వధీతమస్సు మా విద్విషావహై ఓం శాంతిశాంతిశ్ శాంతి స్య జ్యోతిర్భవతీతి ఆత్మనైవా జ్యోతిషాస్తే పల్యయతే కర్మ కురుతే విఫల్యేత స్వరూపాన్ని గురించి మనిషి తప్పుగా తెలుసుకుంటూ ఉంటాడు ఉదాహరణకి నేను ఇది చేస్తున్నాను అది చేస్తున్నాను అన్నట్టుగా తెలుసుకుంటారు మీరు నిరంతరము అదే ధోరణిలో ఉండిపోయారనుకోండి సపోజ్ నేను ఇది చేశాను ఇది చేశాను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను ఇప్పుడు ఇది పని చేశాను అప్పుడు ఆ పని చేశాను అని అలా అనుకుంటుంటే అదే ధోరణిలో ఉండిపోతే కర్తృత్వ హోతృత్వాలు బాధపడిపోతాయి ఉన్న అజ్ఞానం తగ్గడానికి ముందు మరింత గెచ్చిపోతుంది అలా ఉండకూడదు సో తన విషయంలో తనకు ఎటువంటి దృష్టి ఉండాలంటే ఆత్మైవాస్తి జ్యోతికి భగవతి తన స్వరూపము ఒక వెలుగు అనే విధంగా తెలుసుకుంటూ ఉన్నా తను యంత్రం కాదు యంత్రాన్ని నడిపించేటువంటి ఆ వెలుగు ఏది ఎందుకంటే ఆత్మనైవ కర్మపుడుతే పని చేతి ఇవన్నీ కూడా ఆత్మ జ్యోతి వల్లనే సంభవం ఉన్నాయి కాబట్టి యంత్రము నేను కాదు యంత్రమును నడిపించే ఆ వెలుగు ఏది అది నేను అని తెలుసుకోవాల్సి ఉంటుంది ఓ చోట శంకరులు గృహదార్య భాష్యం బృహద చర్ణ ఉద్య భాష్యం ఇవాడు నేను పొద్దున్న చర్ణోగ్ఞం చూసినప్పుడు నాకు అంటపడింది ఆయన సూర్యుడు భూమండలమును ప్రకాశింపజేస్తున్నాడు తర్వాత ఇతర గ్రహములను ప్రకాశింపజేస్తున్నాడు ఆకాశమును ప్రకాశింపజేస్తున్నాడు ఆదిత్య సంస్కృతం తెలుసుకుని చూడండి మీకు ఆదిత్య పూర్వాం దిశం ప్రకాశయతి ఉత్తరాం దిశం ప్రకాశయతి పశ్చిమాం దిశం ప్రకాశయతి దక్షిణాం దిశం ప్రకాశయతి అధ ప్రకాశయ ఊర్ధ్వం ప్రకాశయతి సర్వం ప్రకాశయతి అనేప్పటికీ అని చెప్పారనుకోండి దీని గురించి మీకు ఆదిత్య ప్రకాశస్వరూప అని తెలిసిందే లేదా అది కూడా తెలియతే ఇంకేం చేయాలి దాని అర్థం అది తూర్పు పడమర ఈ దిక్కులన్నీ వలస పెట్టి లెక్క పెట్టడం ఎందుకంటే ఆ దిక్కుల్ని గురించి కాదు ఇన్ని దిక్కులు ఉంటాయని చెప్పడం గురించి కాదు ఆదిత్యుడు ప్రకాశస్వరూకుడు అని చెప్పడం కోసం ఈ దిక్కులన్నింటినీ ఏకరవు పెట్టున్నాడు అలాగే ఆత్మనైవ జ్యోతిష కర్మపూరుతే అలా ఆస్తే పల్ల్యయకే కర్మపుడుకే విపల్లేటి సో ఇవన్నీ కూడా ఆ వెలుగుతోటే చేసుకున్నాడు అంటే దీని అర్థమైతే ఆ వెలుగు విడి స్వరూపము ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఆ వెలుగు ఈ దేహేంద్రియ సంఘాతములో భాగము కాదు దేహేంద్రియ సంఘాతము కంటే వ్యతిరిక్తము ఇప్పుడు మీ ఇంట్లో ఫ్యాన్లు తిరుగుతున్నాయి దీపాలు పెరుగుతున్నాయి టీవీ బొమ్మలు చూపిస్తోంది హీటరు వేడి చేస్తుంది కూలరు చల్లబరుస్తుంది ఇవన్నీ కూడా ఏ మహాశక్తి ఒక ఎలక్ట్రిసిటీ ఏ ఎలక్ట్రిసిటీ వల్ల జరుగుతున్నాయో అన్నీ ఘటిల్లుచున్నామో ఆ ఎలక్ట్రిసిటీ వీటిల్లో ఒకటా వీటికంటే విలక్షణమైన వీటికంటే విలక్షణమైనది వీటిల్లో ఒకటి కాదు కాదు ఇట్ నాట్ వన్ ఆఫ్ ది థింగ్స్ కదా ఇట్ ఈస్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఆల్బిడ్స్ ఫిల్ అదేవిధంగా ఈ ఆత్మ అనే వెలుగు కూడా ఈ దేహము ఇంద్రియములు దేహమింద్రియములు పెద్ద గుంపి సంఘాతము అంటారు సంస్కృతంలో సంఘాతము సంఘాతము అనేదానికి ఇంగ్లీష్లో కాంప్లెక్స్ అనే అని ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి నేనైతే కాంప్లెక్స్ అన్న కంటే అనే ట్రాన్స్లేషన్ నాకు బాగా నచ్చింది కాబట్టి సో బాడీ సెన్సస్ మైండ్ కంగ్లామరేట్ అన్నిటి యొక్క గుంపు మూట సో ఈ వెలుగు కూడా ఆ మూటలో భాగమా మూట కంటే వ్యవహరిస్తామా అని మేము ఆ దృష్టి మొదలుపెట్టాము కార్యకరణ సంఘాత ధర్మత్వం జ్యోతిషియక్తం తన్న ఈ బౌద్ధులు ఏమన్నారో తెలిసిన బౌద్ధులు అంటే బుద్ధుడు కాదు బౌద్ధులు లోకాయుక్తికులు వీళ్ళు ఏమన్నారంటే ఈ వెలుగు అనేది ఒకటి పెట్టావు నువ్వు అది ఈ దేహేంద్రియ సంఘాతం కంటే భిన్నంగా ఉంటుంది విలక్షణంగా ఉంటుందన్నావు అంటే దాన్ని బట్టి ఈ దేహేంద్రియ సంఘాతం కుప్ప కూలినా కూడా అది నశించదు అది అలాగే ఉంటుంది దాని పేరు ఆత్మ అన్ను వెలుగులో కొత్త కొత్త తీసుకొచ్చి ఇలాంటివేలు లేవు ఇదేదో కొత్తది పెడితే ఈ లోకానికి పోతుంది ఆ లోకానికి పోతుందని మళ్ళీ ఇంకేదో పెడతావడానికి నువ్వు అలాంటివి ఏమి లేవు ఈ దేహేంద్రియ సంఘాతంలో ఆ వెలుగు కూడా భాగమే వెలుగు ఉందని అందరికీ తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే చూస్తున్నారు వింటున్నారు ఇవన్నీ వెలుగు వల్లే సంభవం అవుతున్నాయి అందరి అనుభవంలో ఉంది వెలుగు లేదు అంటే అది అర్థమైనమాట వెలుగు ఉన్నది కానీ ఈ వెలుగు ఈ సంఘాతం విలక్షణంగా మాత్రం లేదు సంఘాతంతో బాటే ఉంటుంది సంఘాతం ఉన్నంతకాలం ఉంటుంది సంఘాతం పోతూనే అదిపోతుంది అని వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఈ ఆర్గ్యుమెంటు సరికాదు జ్యోతిష్ ఆ విలుగు కార్యకరణ సంఘాతం యొక్క ధర్మమే కార్యకరణ సంఘాతానికే ప్రాపర్టీ ఉంది ఇది ఎలాగంటే తెలుసిన మా ఇంట్లో ఫ్యాన్లు దీపాలు ఉన్నాయండి రెఫ్రిజిరేటరు హీటరు కూడా ఉంది వీటన్నిటికీ ఆ శక్తి ఒక ప్రాపర్టీ అని మీరు చెప్పగలుగుతారా చెప్పలేదుగా ఆ శక్తి వీటి ప్రాపర్టీగా ఏదో ఎలక్ట్రిసిటీ వీటి ప్రాపర్టీగా కాదు ఇప్పుడు కారు ఉంది కారుకి రంగు పెయింటింగ్ అది చాలా చాలా పెద్ద డీల్ అది మామూలుగా కారు ఏదో స్టీల్ మొక్క కనుక దానికి కొంచెం తుప్పు పట్టకుండా ఉండాలంటే ఏదో రంగు వేసుకోవటం ఐ అండర్స్టాండ్ కానీ అలా కాదు ఇట్ బిగ్ డీల్ ఆ పెయింట్ అన్నది దాని మీద లక్షలు ఖర్చు వాళ్ళు కూడా ఉన్నారు సో వాటెవర్ ఇప్పుడు ఆ పెయింటు ఆ డోము ఆ సీట్లు వాటి యొక్క ప్రాపర్టీయా మూమెంట్ ఆ ఎనర్జీ వాటి ప్రాపర్టీయా కాదు దాంట్లో పోసిన పెట్రోల్ను బట్టి అది మూవైతోంది తప్ప ఆ చక్రాలకి వాటికి మూవ్ అయ్యే ప్రాపర్టీ ఉందా లేదు పెట్రోల్ బయట నుంచి పోయాల్సి ఉంటుంది అలాగే ఈ కార్యకరణ సంఘాతము కంటే విలక్షణమైన జ్యోతి ఆత్మ అని బౌద్ధులు అంటారు మేము ఒప్పుకోము కార్యకర్త సంఘాతం యొక్క ధర్మమే ఆ వెలుగు అని వాళ్ళు అన్నారు అది వాళ్ళన్నా మాట ఏదైతే అది తప్పు ఎందుకో అనుమాన విరోధ మనం పైన చెప్పిన అనుమానానికి అది విరుద్ధంగా ఉంది అనుమానము అంటే మీరు చాలాసార్లు చెప్పాను అలా మళ్ళీ అలాంటి పొరపాటే వాళ్ళన్నా చేస్తారేమో అని మళ్ళీ చెప్తుంది అనుమానం అంటే డౌట్ కాదు తెలుగు అనుమానం కాదు ఈ సంస్కృతం ఉన్నారు కాబట్టి ఇన్ఫరెన్స్ సో డౌట్ అనుకుంటారేమోనని నాకు డౌట్ వచ్చి ఆ కాలండి ఇన్ఫరెన్స్ అని నేను చెప్తున్నాను మనం ఇన్ఫరెన్స్ చెప్తాం ఇలాగా ఈ దేహము ఈ సంఘాతము దేని వలన పనిచేస్తోంది అని ప్రశ్న దానికి సమాధానం ఉంది అప్పుడు ఆదిత్యైన జ్యోతిష అస్తమించినప్పుడు దేని వలన చంద్రమ చంద్రుడు అస్తమించినప్పుడు దేని వలన అంటే అగ్ని విద్యుత్ అగ్ని అది కూడా ఆగిపోతే దేని వలన శబ్దము అని ఇలా చెప్పుకుంటూ వచ్చాం ప్రతి అవన్నీ అనుమ దృష్టాంతాలు దృష్టాంతాలను బట్టి అనుమానం వస్తుంది ఇప్పుడు అనుమానానికి లైఫ్ ఏదో తెలిసినా దృష్టాంతం అనుమానానికి ప్రాణము దృష్టాంతం దృష్టాంతాన్ని చూసి ఒక నాలెడ్జ్ని సంపాదించి దాన్ని ఉపయోగించి మరొక చోట ఒక కంక్లూషన్ లాగుతారు అని అనుమానమే ఉంటారు ఇప్పుడు వంటగేదిలో పొగ చూసి ఆ పొగకి నిప్పుకి ఉండే సంబంధాన్ని అర్థం చేసుకుని ఎక్కడో కొండ పొడ మీద పొగ వస్తూ ఉంటాయి ఓహో దాని లోపల నిప్పుందిరా అని వీడు అనుమానం చేస్తాడు కాబట్టి అనుమానం మనం చేశాం అందుకోసమే ఆ దృష్టాంతాలు చెప్పింది ఏమిటా అనుమానము ఎలా అయితే ఆదిత్యుడు చంద్రుడు మొదలైనవన్నీ సంఘాతమునకు వెలుగును ఇస్తూ వెలుగును అనుగ్రహిస్తూ సంఘాతము కంటే సంఘాత ధర్మం కాదుగా ఆదిత్యుడు సంఘాతము కంటే వ్యతిరేక్తముగాను ఉన్నాడు ఆదిత్యుడు అలాగే సంఘాతం యొక్క ధర్మము కూడా కాదు ఎలా అయితే ఈ ఆదిత్యాది జ్యోతిష్లు సంఘాతము కంటే వ్యతిరేక్తము ఈ లోపల ఉండే ఆత్మజ్యోతి కూడా సంఘాతము కంటే వ్యతిరేక్తము అని మనం అనుమానం చేసాం ఓకే సో దాని అనుమానం ఎలా చెప్పచ్చు అంటే ఆత్మ జ్యోతి కార్యకరణ సంఘాతాత్ వ్యతిరేక వ్యతిరేక్తం ఆదిత్యాధిపతి అని చెప్పవచ్చు ఆదిత్యాధిపతి ఆదిత్యకు మొదలైనవి వలే అని మనం అనుమానం దృష్టాంతాన్ని బట్టి చెప్పచ్చు ఏమండి సో అటు చెప్పాం మనం అటువంటి అనుమానం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మొదలుపెట్టి ఈ సంఘాతానికే వెలుగు ధర్మము అని మీరు అన్నారనుకోండి అనుమానానికి విరోధము వచ్చింది ఆదిత్యాది జ్యోతిర్వత్ కార్యకరణ సంఘాతాత్ అర్థాంతరం జ్యోతి అనుమానముక్తం హి అంటే బికాజ్ ఇంకేంటే అనుమాన విరోధార్థనే మాటని వివరిస్తున్నారు ఇంకేంటే ఎలా అయితే ఆదిత్యుడు మొదలైన వెలుగులు కార్యకరణ సంఘాతము కంటే మరి ఒక వస్తువు భిన్నమైన విలక్షణమైన వస్తువు అర్థం అంటే వస్తువు అర్థాంతరం అది వెలుగు అని మనం అలాగే ఈ ఆత్మా అనే జ్యోతి కూడా ఆదిత్యారి జ్యోతిష్లు వలె చెప్పి ఉన్నాము ఆ వెలుగు కార్యకరణ సంఘాతాత్ అర్థాంతరం లైక్ వాట్ ఆదిత్యాది జ్యోతి అనే అనుమానాన్ని మనం చెప్పి ఉన్నాముధ్యతే ప్రతిజ్ఞ సంఘాత ధర్మత్వం జ్యోతిషంగా చెప్పి ఉన్న అనుమానం అలా ఉంటుంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు కథ మొదలుపెడితే ఈ వెలుగు కార్యకర్త సంఘాతం యొక్క ధర్మము అని మొదలుపెడితే ఆ పైన చెప్పిన అనుమానానికి మీరు చేసుకున్నటువంటి ఈ ప్రొక్లమేషను ఈ ప్రతిజ్ఞ ఈ సిద్ధాంతం విరుద్ధమవుతుంది ఇప్పుడు పెద్ద టేబుల్ మీదకో ఎక్కడికో వెళ్ళి లేదా టీవీలో వచ్చి మీరు ఏదైనా చెప్తే ఆచితూచి చెప్పాలి అవకతవకలు చెప్పకూడదు ఆచిటూచి చెప్పాలి మొన్న ఒక ఏం చెప్పారో తెలుసినా టీవీకి వచ్చి కైలాస పరిక్రమాకి వెళ్ళినప్పుడు అక్కడ మంచు మంచు ఉంటుంది ఆ మంచు మీద దూరంగా శవాలు అలాగే ఉండి కనపడుతూ ఉంటాయి అలా శవాలు పడేకోకుండా మంచు మూలంగా శవాలు పడవో అక్కడ శవాలు అలా గుత్తలు గుత్తలుగా కనపడుతూ ఉంటాయి అని టీవీకి వచ్చి చెప్పాడు ఏదో టూ ప్రాబ్లమ్స్ వన్ అక్కడ మంచు ఉండదు మీరు పరిక్రమాకి వెళ్ళడంలో మంచు ఉండదు వేసవికాలంలో వెళ్తాను మే మే నెలలో ఓపెన్ చేస్తారు అంతవరకు ఎవరు డిసెంబర్లోనూ జనవరిలోను ఎవరు వెళ్ళలేడు అక్కడికి ఆ దారులన్నీ మూసికుపోతాయి మునిసి పడిపోయి మూసేస్తారు ఆ దారులన్నీ మొత్తం అసలు రూట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారు మే నెలలో ఓపెన్ చేస్తారు అప్పుడు మన్సూన్లు నేను వెళ్ళొచ్చాను కదా నన్ను వెళ్ళలేదు మన్సూన్లు అయినా ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా టెంపరేచర్ డౌన్ అయ్యి ఆ పీరియడ్ లో కూడా టూ త్రీ మంత్స్ ఉంటుంది ఆ రూటు రూట్ టూ త్రీ మంత్స్ ఏపెన్ ఉంటుంది ఆ ఓపెన్ ఉన్న సమయంలో ఇంకో ఫిఫ్టీ టెపిన్సర్స్ కావాలండి పర్వాలండి ఆ రూట్ ఓపెన్ ఉన్న సమయంలో ప్రతిరోజు మంచు ఉండదు మంచు పడ వన్ ఆర్ టూ ఇంచెస్ స్నో పడినప్పుడు అది వన్ ఆర్ టూ ఇంచెస్ స్నో అలాగ పిండి చల్లినట్టుగా ఉంటుంది తప్ప అలా గుట్ట మంచే ఉండదు కాబట్టి అక్కడ శవాలేమో అలా పండుగ ఉండవు ఒకవేళ శవాలు పండుంటే ఆ సూర్యకాంతికి తట్టుకోలేదు మీరు ఆ సూర్యకాంతి అక్కడ కొత్త పొగలు ఎలా ఉంటుందో తెలుసున్నా గట్టిగా ఉంటుంది రాత్రి చలి అంతకంటే గట్టిగా ఉంటుంది అది డిజర్ట్ అట్మాస్ఫియర్ ఆ శవాలన్నీ కుళ్ళిపోయి పాడైపోతాయి వేరే అర్థం చేసుకోకుండా కలిపి చేసి లేనిపోని అలా టీవీ మీదకి చెప్పేట ఎంత తప్పదు కాబట్టి అలాగే ప్రతిజ్ఞలు చేయకూడదు ఇప్పుడు మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు ఏమని జ్యోతి కార్యకరణ సంఘాతము సంఘాతం యొక్క ధర్మము అని ప్రతిజ్ఞ చేయటం తప్పు ఆ ప్రతిజ్ఞ ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చిన అనుమానానికి విరోధం అయిపోతుంది తద్భావ భావిత్వంతో అసిద్ధం మృతే జ్యోతిష అదర్శనాత్ ఇంకో ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ ఆత్మ అనే వెలుగు ఎప్పుడుంది దేహము ఇంద్రియములు మనస్సు అనే సంఘాతం ఉన్నప్పుడే ఆత్మ అనే వెలుగు ఉన్నది దాన్ని తద్భావ భావిత్వం అంటారు ఆత్మ అనే వెలుగు దేహము ఇంద్రియములు మనస్సు అనే సంఘాతము ఉన్నప్పుడే ఉన్నది దాన్ని దాన్ని ఏమంటారు తద్భావ భావిత్వం తెలుగు ఆ దేహేంద్రియ సంఘాతము బాగా ఉన్నప్పుడు భావిత్వం ఈ వెలుగు ఉంటుంది ఈ మాట ఎలాంటిదో చెప్పంటారా కొత్త పొగలు మనందరికీ ఎండ కాస్తున్నప్పుడు మాత్రమే సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు అనేటుగా తప్పుడు తెలియదు కాబట్టి పొగ అలా అనుకునేవారు అలా అనుకోబట్టే మీకు అస్తమయము మాట వచ్చింది ఇంగ్లీష్లో కూడా అనే మాట ఎందుకు వచ్చింది సంస్క్రిత్ లో అస్తమయము మీరు ఏదైనా తెలుగులో కవిత్వాలు లేకపోతే గ్రంథాలు చదివితే ఏమంటారు మహాత్మా గాంధీ గారు పంతొమ్మిది అక్టోబర్ రెండు నాడు అస్తమించినారు అని రాష్ట్రం ఉంటుంది మీరు ఎప్పుడైనా చదివారు అటువంటి తర్వాత జననము అస్తమయము అనే తేదీలు వేస్తుంటాయి కాబట్టి అస్తమించడం అంటే అస్తమించి లేకుండా పోవడం సూర్యుడు అస్తమించినాడు అనే మాట ఆ మాట వినడానికే చాలా బాగుండాలి లేదు సాహిత్యం అంతా దాంతో నిండి ఉంది కనుక చేసేదేమీ లేదు కానీ దాన్ని మనం ఆ సందర్భానికి తగ్గట్టుగా తీసుకో అస్తమించినాడు అంటే అస్తమించినట్లు కనబడినారని అర్థం చెప్పుకోవాలి అదేగా నిజంగానే అస్తమించేసేయని కాదు ఆర్గ్యుమెంట్ ఎవరితో తెలిసినా నువ్వు ఆత్మంటావు ఈ ఆత్మ ఎక్కడుందిరా ఏహేంద్రియ సంఘాతం ఉన్నప్పుడే ఉంది ఏహేంద్రియ సంఘాతం లేకపోతే ఎక్కడుంది చూపించి ఆత్మ ఆత్మ చూస్తోంది ఎప్పుడు చూస్తోంది కన్ను ఉండాలి దేహము ఇంద్రియములు మనస్సు కన్ను కన్ను ఉన్నప్పుడే చూస్తుంది వింటోంది ఎప్పుడు వింటోంది దేహము ఇంద్రియములు మనస్సు చెయ్యి ఉన్నప్పుడే వింటుంది కాబట్టి ఇవి ఉన్నప్పుడు ఉంది లేదు కన్ను చెవి ఏమీ లేవనుకోండి ఆత్మ చూస్తుందా చూడదు కాబట్టి మేము ఏమంటామంటే దేహేంద్రియ సంఘాతం ఉన్నప్పుడు ఉంది కనుక ఇది దేహేంద్రియ సంఘాతం యొక్క ధర్మము అని మేమంటాం అంటే అది తప్పు అసిద్ధం అదే అంగీకారం అదే అది సిద్ధించదు ఎందుకో తెలుసునా మృతే దేహే జ్యోతిష అదర్శనాత్ అది దేహేంద్రియ సంఘాతం యొక్క ధర్మం అక్కడ దేహము పడుంది మనిషి పోయాడు దేహం పడుంది ఆ పడువు ఉన్న దేహంలో దేహం యొక్క ధర్మం అయితే కనబడద్దు కనబడద్దు ఇప్పుడు దేహం యొక్క ధర్మము వెయిట్ ఆ ఎనభై కేజీలు బరువు ఉందనుకోండి ఎనభై కేజీల బరువు దేహం యొక్క ధర్మమా ఆత్మ యొక్క ధర్మమా దేహం యొక్క ధర్మం ఎలా చెప్పగలరు అంటే ఇటు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ బాడీ కుంకం వేస్తే అన్ని కేజీలు ఉంటుంది కొంచెం ఇటువంటిగా కొంచెం ఇటువంటిగా మార్పులు ఉంటాయి ఆ మార్పులు కూడా సేతం ఉంటుంది ఏదో కారణం చేత ఆ మార్పు వచ్చిందని మనం చెప్పాల్సి ఉంటుంది జనరల్గా మార్పు ఏం రాదు అలాగే ఉంటుంది ఎక్కడికి పోతుంది ఏది ఎక్కడికి పోతుంది అలాగే పది రోజులు కూడా హెచ్చబెడితే మార్పు రావాలి కాబట్టి వెయిట్ మాస్ దేహేంద్రియ సంఘాత దేహము యొక్క ధర్మము అలాగే చైతన్యం కూడా దేహము యొక్క ధర్మము అని నువ్వు ఎందుకంటే దేహం అలాగే పడుంది చచ్చిపోయిన దేహం పడి ఉండగా ఆ చైతన్యం యొక్క ప్రకాశం ఏమైనా అనుభవానికి వస్తుందా రావట్లేదు కాబట్టి తద్భావీత్వము అంటే దేహమున్నప్పుడు ఆత్మచైతన్యముంటుంది అనే మాట తప్పు సామాన్యతో దృష్ట్య అనుమాన అప్రామాణ్యే సతి పాలభోజనాదిసర్వ్యవహార లోప ప్రసంగ కొంత పేచీ అంతా పేచీ ఘట్టాలే ఇవన్నీ పేచీ అంటే కొంచెం ఇబ్బంది అని అర్థం అలా ఉంటారు ఓకే సామాన్యతో దృష్టము అని ఒక అనుమానానికి పేరు అనుమానం అంటే ఇప్పుడు చెప్పాం కదా అనుమానం అంటే డౌట్ కాదండి ఒక దృష్టాంతాన్ని బట్టి ఒక జ్ఞానాన్ని సంపాదించి ఆ జ్ఞాన దాన్ని వ్యాప్తి జ్ఞానము అంటారు ఏమిటి దృష్టాంతం కిచెన్ వంట ఇల్లు దృష్టాంతం ఆ వంట మీరు చిన్నప్పటి నుంచి పరిశీలిస్తున్నారు మీకు మంచి జ్ఞానం ఒకటి కలిగి ఉండాలి కలిగిందా లేదా చెప్పండి ఉండాలి ఏమిటి ఆ జ్ఞానము ఎక్కడెక్కడ పొగ ఉంటే అక్కడక్కడ నిప్పు ఉండు చదివిపోయింది రివర్స్ కూడా ఎత్ర ఎత్త వందేహి అని చెప్పడానికి వీరు లేదు సో ఎత్త ఎత్ ఎక్కడెక్కడ ఎత్తయత్ర ధూమత్రిని అనే జ్ఞానం మీకు కలిగిందా ఆ జ్ఞానం అంటే మీరు గొప్ప జ్ఞానం ఎందుకంటే ఆ జ్ఞానం మీకు కలిగింది కదా జ్ఞానం లేదని వాపో వాపోయా కాబట్టి మీకు ఆ జ్ఞానం కలిగింది ఎక్కడెక్కడ పోగ ఉంటే అక్కడక్కడ నిప్పు ఉండు కానీ వ్యాప్తి అంటారు ఎక్కడెక్కడ అక్కడక్కడా మరి వ్యాప్తి కదా అది సో ఆ వ్యాప్తి జ్ఞానం కలిగింది మీరు మామూలుగా రోడ్డు మీద సైకిల్ మీద వెళ్తూ ఉంటారు సడన్గా దూరంగా కొండ మీద పొగ కనపడింది దాని టైమని తెలుస్తుంది అరే ఈ కొండ లోపల నిప్పు అని తెలిసింది ఓకే దీన్ని ఏమంటారు దీన్ని అనుమానం పర్వతో మంధిమాన్ ధూమా యథా మహానస మహానస అంటే కిచెన్ యథా మహానస పొరవతో అభిమాన్ ధూమాన్ యథా మహానస దాన్ని అనుమానము అంటారు ఇప్పుడు ఈ అనుమానంలోనే ఒక వెరైటీ దాన్ని ఏమంటారంటే సామాన్యతో దృష్టము అని అనుమానానికి ఆ అనుమానంలో అనేక వెరైటీలు ఉంటాయి సామాన్యతో దృష్టము అనే అనుమానము కలదు దా దాని అర్థం దాన్ని ముఖం చూస్తేనే తెలుస్తుంది సామాన్యతో దృష్టము అంటే సమానంగా కనపడుతూ ఉండేది అని అర్థం కదా ఈ సామాన్యతో దృష్టం అనే అనుమానం ఒకటి ఉన్నది ఆ అనుమానాన్ని నేను ఇక్కడ తెలుగులో రాసిపెట్టాను అలాగే దాని అర్థం ఏంటంటే ఇంద్రియానుభవమును బట్టి ఇంద్రియ గోచరము ఊహించుట అది సామాన్యతో దృష్టము అనే అనుమానం ఇప్పుడు శంకర్లు ఇవ్వబోయే దృష్టాంతం చెప్తున్నాను మీకు ఇప్పుడు చిన్నపిల్లవాడికి దాహం వేస్తే మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు మంచినీళ్ళు ఇవ్వమని అడుగుతాడు పానీ వాటిని మంచినీళ్ళ బాట్లు పక్కన పెడితే భోజనం చేసేప్పుడు ఆ బాటిల్ కోసం అలాగే చేస్తాడు ఆ బాటిల్ తీసుకుని నీళ్లు తాగుతాడు మంచినీళ్ళ బాటిల్ కోసం ఎందుకు అడుగుతున్నాడు అంటే దాహం వేసింది కాబట్టి అడుగుతున్నాడు దాహం వేస్తే మంచినీళ్ళ బాటిల కోసం ఎందుకు అడగాలి అంటే మంచినీళ్ళు తాగితే దాహం తగ్గుతుంది అని వాడికి తెలుసు ఎలా తెలిసింది అదే ఎలా జరిగిపోయింది ఇంతకుముందు వాడికి దాహం వేసినప్పుడు మంచినీళ్ళు తాగితే తగ్గింది కాబట్టి అప్పుడు వేసిన దాహము మంచినీళ్ళు త్రాగడం వల్ల తగ్గింది కాబట్టి దాన్ని బట్టి వాడికి వ్యాప్తి జ్ఞానం కలిగింది ఏమని ఎప్పుడెప్పుడు దాహం వేస్తే అప్పుడెప్పుడు మంచినీళ్ళు తాగవచ్చును అనే వ్యాప్తి జ్ఞానం కలిగింది దీన్ని ఏమంటారంటే సామాన్యతో దృష్టము అనే అనుమానం ఇక్కడ మీకు నీరు కనబడుతూ ఉంటుంది కానీ దాహము కంటికరము కాబట్టి ఇంద్రియ గోచరము కాని దాహమును ఇంద్రియ నీరు త్రాగుతా ఆ దాహము తగ్గుతా దాహము తగ్గుతూ కూడా మీకు ఇంద్రియ అది మీకు అనుభవానికి వస్తూ తెలుస్తుంది దేహానికి తెలుస్తుంది కాబట్టి ఇంద్రియ గోచరమయ్యే బట్టి ఇంద్రియ కాని దానిని మనం ఊహ చేస్తాము దాన్ని సామాన్యతో దృష్టము అనే అనుమానంలో వేస్తాం సో ఇప్పుడు ఇక్కడ దేహేంద్రియ సంఘాతము దగ్గర మీరు అలాంటి సామాన్యతో దృష్టమైన అనుమానం ఎలా ఉంటుందో చూడండి సూర్యాది జ్యోతి ఏ విధముగానైతే దేహాదుల కంటే అదే విధముగా చైతన్య జ్యోతి దేహ విలక్షణము అనే అనుమానము దానికి సామాన్యతో దృష్టము అనే అనుమానం అంటారు మీకు పొగలు పని చేసుకుంటున్నారు వెలుగు కావాల్సి వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి నుంచి వచ్చింది ఆ సూర్యుడు దేహేంద్రియ సంఘాతం కంటే విలక్షణం రాత్రి పని ఇదంతా మనం కవర్ చేసుకొచ్చాం రాత్రి పని చేసేప్పుడు మీకు వెలుగు ఉన్నది ఆ వెలుగు ఎక్కడ ఉన్నది దేహాది ధర్మముగా ఉన్నదా దేహాదుల విలక్షణమైన చంద్రుని యొక్క వెన్నె అలాగే అగ్ని దేహాదుల విలక్షణమైన మంట యొక్క వెలుగు దహాబుల కంట విలక్షణమైన శబ్దము కూడా వెలుగుబలే పనిచేస్తోంది ఇది సామాన్యతో దృష్టం మీకు సామాన్యాకారంగా ఈ జ్ఞానం మీకు కలుగుతోంది కదా దీన్ని బట్టి మీరు ఏమని చెప్పేసి నిర్ణయం చేస్తారు ఏ ఎప్పుడైనా సరే ఈ దేహేంద్రియ సంఘాతానికి పనిచేసుకోవటానికి కావలసిన వెలుగు ఉపలబ్ధమైంది అంటే ఆ వెలుగు తప్పనిసరిగా దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణము వ్యతిరిక్తము అయ్యితుంది అని మీరు అనుమానం చేశారు కదా తొలి నుంచి మనం చదువుకుంటూ వచ్చింది ఆ అనుమానమే దానికి సామాన్యతో దృష్టము అనే అనుమానం పేరది మీరు ఆ అనుమానాన్ని కొట్టిపారేశారనుకోండి మేము ఒప్పుకోము సామాన్యతో దృష్టమైన అనుమానం మేము ఒప్పుకోము ఆత్మ మీరు సామాన్యతో దృష్ట అనుమానంతో దేనిని సాధించారు ఆత్మాని మెలుగు గహేంద్రియ సంఘాతము కొంటే వ్యతిరిక్తము అని కదా మీరు సాధించారు ఎలా సాధించారు నేను రిపీట్ చేస్తున్నా మీ కష్టం కల కలగకూడదని ఎలా సాధించారు సామాన్యతో దృష్ట అనుమానం యొక్క బలం చేత మీరు సాధించారు వాళ్ళు లోకాయుతుకులే ఉన్నారు మీ సామాన్యతో దృష్ట అనుమానాన్ని మేము ఒప్పుకోము అది మాకు అంగీకారం కాదు అంటే శంకరణ అంటున్నారు నువ్వు సామాన్యతో దృష్టానుమానాన్ని తోసేస్తాను అంటే భోజనం చేయడం మంచినీళ్లు తాగడం మొదలైన సకల వ్యవహారము కూడా లోపించేటువంటి సమస్య వచ్చి పండుతుంది నువ్వు భోజనం ఎందుకు చేస్తున్నావు ఆకలి వేసింది ఆకలి కంటికి కనపడుతుందా చూపించు ఇది ఆకలి ఇది అన్నము ఈ అన్నాన్ని ఆకలి నెత్తి మీద వేస్తే ఆకలి పోతుంది చూపించు చూపించలేదు మీరు అక్కడ కంటికి కనబడేటువంటి పరిస్థితి అయితే అంగము తింటే కొట్టలో మీకు అనుభవం కలిగింది అది ఇంద్రియ గోచరం ఉంటుంది దీనిని బట్టి ఆకలి అనే దానిని మీరు ఒకదానిని ఊహ చేయాల్సి ఉంటుంది అది ఇంద్రియ గోచరము కాబట్టి ఇంద్రియగోచరమైన వాటిని బట్టి ఇంద్రియగోచరము కాని ఊహించుట అనే సామాన్యతో దృష్టమైన అనుమానం అది మన జీవితానికి అది మూల స్తంభము కార్లో పెట్రోల్ అయిపోయిందని మీకు ఎలా తెలుస్తుంది పెట్రోల్ ఉందని అడిగితే పెట్రోల్ ఉందా అని అడిగాడు అనుకోండి అడిగితే ఉందంటాడు ఎలా తెలిసింది మీటర్ బట్టి తెలుసు మీటర్ బట్టి ప్రత్యక్షంగా మీకు ఎలా తెలుస్తుంది అనుమానమే కదా అమ్మా అదే ఎందుకంటే మీటర్లు ఫ్యూయల్ ఉందో ఏదో తెలియాలంటే ఎలా తెలియాలి ఆ ఫ్యూయల్ డబ్బాను ఓపెన్ చేసి చూస్తే తెలియాలి ఇప్పుడు పైన ట్యాంకర్లో నీళ్లు ఉన్నాయా లేవడానికి తెలుస్తుంది వీడియో మెట్లెక్కి వెళ్ళిపోయి దాన్ని కవర్ చేసినటువంటి ఒక ఇనప ఇనపది కాదు సిమెంట్ది ఒకటి ఉంటుంది అది ఒక టన్ను బరువు ఉంటుంది మన వాళ్ళ ప్రిపరేషన్ చాలా వస్తాయి సిమెంటున్నది పూర్ క్వాలిటీ అసలు మనిషికి అది ఒక టన్ను బరువు ఉంటుంది దానికి ఒక ఉంటాయి వీటి బుధాలు కొంచెం గట్టిగా ఉన్నాయి కనుక ఆ కొక్కీలు బట్టి దాన్ని ఇలా లాగుతాడు బర బర ఉన్నాయి అంటే అతి తెలివితే అట్లా కావు తెలివితే అట్లా అలా ఏంటంటే ఇదే పద్ధతి కార్లో పెట్రోల్ కూడా అవలంబిస్తే అయినట్టే పూర్తి స్వామీజీ చెప్పేవారు ఆయన ఇలాంటి వాళ్ళు వాజెతో ఇది ఓహో కరెక్టే కదా ఇప్పుడు ఇవ్వాలి ఆయన విమానం పైకే కుదురుతుంది అనుమానాన్ని బట్టే కురుతుంది తర్వాత దింపుతుంది ఎలా దిగుతుంది ఇవాడు అక్కడ నేల చూసుకుని రోడ్డు చూసుకుని అలా దింపుతాడా ఏమన్నా అంత ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ ఇన్స్ట్రుమెంట్ ఫ్లయింగ్ ఇన్స్ట్రుమెంట్ టేకింగ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఏముంటుందండి వాడి ముందు మీకు తెలుసా విమానానికి ముందు అద్దాలు ఉంటాయి కారుకి ముందు విండ్షీల్డ్ అద్దం చూసినట్టుగా వాడు కూడా ఎదుర్కొండ ఏముందో చూడొచ్చునని అద్దాలు పెడతారు అలా అక్కర్లేదు వాడు ఏం చూసేది ఏముండదు మరి ఎందుకు పోయట్లేదంటే ఈస్థెటిక్ కోసం పెట్టారు అంటే విమానం చూస్తున్నట్టు కాకుండా గుడ్డి లాగా కనపడుతుంది అది మూసేస్తే విమానం గుడ్డి విమానంలాగే కనపడుతుంది ఇప్పుడైతే విమానము చూస్తున్న విమానంలాగే కనపడుతుంది అందుకోసం ఆ ఈస్థెటిక్ కోసం వాడు విండ్షీల్డ్ పెడతా దానివల్ల ఖరీదు కూడా ఎక్కువ ఆ విండ్షీల్డ్ బదులు సేమ్ మెటల్తో కవర్ చేసి పారిస్తే మొత్తం అంతా కవర్ చేసేదాన్ని అది వాడికి అర్థం లేదు అది దాంట్లో చూసిది ఏమి ఉండదు తర్వాత ఈ పైలట్ కూడా చూస్తుంటే అక్కడ ఏదో క్లోజ్ చేసింది కనపడితే వాడికి ఉత్సాహం ఉండదు వాడికి ఎలక్ట్రిక్సెన్స్ బాగుండదు ఆరోగ్య కోసం పెట్టారు అంతేగాని వాడు చూసి దిగ్దేమి ఉండదు చూసి దిగితే అయిన పెట్టే ఇన్వెస్ట్రుమెంట్ లైన్లు అందుచేత ఇప్పుడు అప్పుడప్పుడు రాజమండ్రి ఫ్లైట్ కనెక్షన్ అవుతుంది ఇందులో తెలిసినా అక్కడ ఫాల్ తో ఉంటుంది గోదావరి వల్ల ఫాల్ ఉంటుంది ఆ ఫాగ్లో ఇన్స్ట్రుమెంట్ కెన్ వర్క్ అప్ టు హండ్రెడ్ మీటర్స్ దాని సైట్ హండ్రెడ్ మీటర్స్ దాకా చూడగలరు హండ్రెడ్ అండ్ వన్ మీటర్స్ దాకా ఫాగ్ ఫాగ్ విజిబిలిటీ కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ కంటే తగ్గిందంటే ఫ్లైట్ క్యారెక్టర్ చేస్తుంది ఇట్ హ్యాపన్స్ లైక్ దాట్ కాబట్టి అనుమానం అనేది మన జీవితానికి మూలం అనేది సామాన్యతో దృష్టం అనే అనుమానం ఆ సామాన్యతో దృష్టమనే అనుమానాన్ని ఆశ్చర్యంగా చేసుకుని సామాన్యతో దృష్టము అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేయటం కోసమే ఆదిత్యుడు చంద్రుడు అగ్ని శబ్దము ఇన్ని చెప్పి ఆ దృష్టమనే అనుమానం బేసిక్స్ ఆత్మచైతన్యము దేహేంద్రియాది సంఘాతం యొక్క ధర్మము కాదు వీటికంటే విలక్షణమైన వెలుగు అని మనం నిరూపించాం మేము ఒప్పుకోము సామాన్యతో దృష్ట అనుమానాన్ని మేము ఒప్పుకోము అని అడ్డగోలుగా మాట్లాడితే అవుతుందో తెలిసిన భోజనాది సర్వ వ్యవహార లోక ప్రసంగ భోజనము మంచినీరు త్రాగుతా మొదలైన లోక వ్యవహారం అంతా కూడా లుప్తమయ్యే ప్రసక్తి అంటే ఆర్గ్యుమెంట్ తప్పది అంటే లోక వ్యవహారం అందరూ అందరూ పిచ్చివాళ్ళైపోతారని కాదు అర్థం లోక వ్యవహారం లుప్తమయ్యే ప్రసక్తి వచ్చి పడుము లోక వ్యవహారం లుప్తం అవటం లేదు లోక వ్యవహారం అంటే సమాన్యతో దృష్టానుమానం మాణము అది హిందీకారము దాన్ని వివరిస్తున్నారు చరికరుడు పానభోజనాది సుహీ ఆ హీ ఎప్పుడైనా గుర్తుపట్టారా మీరు హీ అంటే మీకు ఆ వివరించే వాక్యంలో హీ పడుతుంది ఎలా ఏదైనా కాదు అది తెలుగులో ఉంటుంది సో ఎక్కడో చోట ఉంటుందన్నమాట సో ఎందుకంటే ఎందుకంటే చింగ్ అది అది హీకర్థం ఎందుకంటే నువ్వు తెలుగు తెలుగు పుస్తకం ఉన్నవాడు అది హీకర్థం క్షుప్తిపాసాది నివృత్తి ఉపలబ్ధవ్యానభోజనాద్యుపాదానం దిశ్యమానం లోకే అన్న ప్రాప్తి సామాన్యతో దృష్టానుమానాన్ని మీరు కాదన్నట్లయితే వాళ్ళ అంటే నీరు త్రాగుట భోజనం అంటే భోజనమును చేయుట మొదలైన వాటి రెండు నీరు త్రాగుటం వలన నత్తిక తీయరింది అన్నము తినటం వలన ఆకలి తీరిగాయి అవి పోతున్నాయి అది మనకు అనుభవం కలుగుతుంది ఆ బట్టి మనం ఏం చేస్తాము ఆ సామాన్యతో దృష్టానుమానం మైండ్ లో ఫిక్స్ అవుతుంది మళ్లీ మనకి ఆకలి వేసినప్పుడు అన్నం తిన్నాం దాహం వేసినప్పుడు మంచినీటికి త్రాగడం అనేది చేస్తాం ఇప్పుడు ఈవేళ పొద్దున్న దాహం వేసినప్పుడు మంచినీరు త్రాగారంటే అంటే ఆ సామాన్యతో దృష్ట అనుమానం లేదనుకోండి మీ అప్పుడు మీరేం చేస్తారు దాహం వేసినప్పుడు జంతువులు వేస్తూ కూర్చుంటారు మంచినీరు త్రా త్రాగాలని మీకు తెలిసే అవకాశం లేదు కానీ లక్కీగా ఇప్పుడు అల్సైమర్స్ డిసీజ్ బట్టి ఉంటాడు దాహం వేస్తే మంచి తాగాలని తెలియదు అంతేది వీళ్ళు ఏం చేస్తారంటే తన తన హెడ్ మనిషికి ఒక రోజుకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని నీళ్లు వాడికే తాగిస్తూ ఉంటారు వాడికి దాహం వేస్తే మంచినీళ్ళు కావాలని తెలియదు నేను ఊహించి చెప్తున్నాను మీకు కోమాలో ఉంటాడు వాడికి ఆ ట్యూబ్ ద్వారా మంచినీళ్ళు సప్లై చేస్తారు ఎందుకంటే వాడికి సామాన్యుడు దృష్టానుమానాన్ని ఆపరేట్ చేసి మంచినీళ్ళు త్రాగే పరిస్థితి వాడికి లేదు కానీ మనందరం అలా లేము చక్కగా సామాన్యతో దృష్టానుమానాన్ని ఉపయోగించుకుంటూ మంచినీతి తర్వాత భోజనము మొదలైనవన్నీ చేసుకుంటూ ఉన్నాం ఇది ఇది లేని పరిస్థితి ఏర్పడుతుంది సామాన్యతో దృష్టానుమానాన్ని ఒప్పుకోకపోతాయి దృష్టి చెల్తే అదే మళ్ళీ చెప్తున్నారా ఆయన కొంచెం వివరిస్తారు మనం తెలిసిపోయిందని మీరు అనొచ్చు కూడా వివరిస్తున్నారు సంస్కృత అలా పట్టుకోగలరేమో చూడండి మళ్ళా ఆ వాక్యాలను ఉపలబ్ధపాజనా సామాన్యత పానభోజనా క్షుపాసాది వృత్తిని అనుమీవంతే ప్రవర్తమానా మరి ఏమనుకుంటున్నారు సెంటర్లు భాష అంటే ఏమనుకుంటున్నారు ఏం మరమరాలుంటే అనుకుంటున్నారే శంకర్ల యొక్క భాష అందులో బృహద భాష్యంలో ఆయన భాష మీ సంస్కృత జ్ఞానానికి ఒక సవాలుగా ఉంటుంది మీకు ఎంత సంస్కృతం వచ్చునో ఆ వాక్యాన్ని చూసి వాక్యాన్ని ఎదుర్కొండ మీకు ఎంత సంస్కృతం వచ్చునో బయటపడుతుంది సంస్కృతం బాగా వచ్చిందా నేను ఒకసారి ఒక సభలో కూర్చున్నా ఆయన వాక్యం జరుగుతాడు అది ఇది మనవు ఉక్తం అని ఉంది ఇది అని మనవు మనవ్ అంటే మణికి సప్తమైన ఏకవచనం మణి ఎందు ఉక్తం చెప్పబడిన అదే ఆయన చెప్తున్నాడు అని ఇది మనవు ఉక్తం మణి ఎందు చెప్పబడిన ఏ మణిలో మణి అంటే మణి అంటే ఆయన చెప్పి ఆయన ఇది ఆయనకి అర్థం కాలేదు మణి ఎందు చెప్పబడిన అంటే ఏదో అక్కడ ఏదో ఒక వాక్యం చెప్పి ఇప్పుడు ఆత్మస్వరూపములు తెలుసున్నవాడు మోక్షమును పొందును అని మనవు ఉక్తం అన్నారు అనుకోండి ఏదేది మనవు ఉప్తాం అంటే ఆయన పాపం ఇటువంటి చూడడం ప్రారంభించారు ఆయనకు అర్థం కాదు మణివోక్తం ఎందుకని మనవ ఉత్తం ఏంటి మణి ఎందు చెప్పడం ఏమిటి అంటే మన నాన్నగారు అక్కడ ఆయన ఉన్నారు రఘునాథ శిరోమణి రాసిన పుస్తకంలో చెప్పాడు అయ్యా అలాగ అలా పైకి కలిపి పుస్తకం ఏంటి రఘునాథ శిరోమణి అని ఒక ఆయన ఉన్నాడు తక్క పుస్తకం ఒకటి రాశాడు ఏదో తక్క పుస్తకం ఆ పుస్తకానికి మణి అని పేరు ఇది మనం ఉత్తమంటే రఘునాథ శిరోమణి ఆ తక్క పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో చెప్పారు అని అంటే అర్థం ఆధర్ పేరు చెప్తే ఇది కాళిదాసేన ఉత్తం అన్నట్టుగా చాలా ఛాలెంజింగ్ గా ఉంటాయి ఈ శాస్త్ర పంక్తి ఫస్ట్ సో హీ బికాస్ దృశ్యంటే మనకు కనబడుతున్నారు జనులు దృశ్యంటే ఎలా కనబడుతున్నారు అనుమైనవంత అనుమానం చేస్తూ కనబడుతున్నారు ఎలా అనుమానం చేస్తున్నారు క్షుష్మిపాసాదిని వృత్తిం అనుమన్వంత ప్రాణభోజనాంతరై క్షుష్మిపాసాదిని వృత్తిం అనుమినవంత ఇంకొక ఇంకొకసారి వాడు అంటే నిన్న మొన్న త్రాగిన నీటి చేత దప్పిక తీరింది నిన్న నిన్న భోజనం చేసినప్పుడు ఆకలి తీరింది నిన్న నీరు త్రాగినప్పుడు దప్పిక తీరింది కాబట్టి నీరు దప్పిక తీ నీరు త్రాగాలి ఆకలి పోవాలంటే మళ్ళీ అన్నం తినాలి అని వీడు అనుమానం చేస్తాడు అనుమానం చేసి తాపత్ర ప్రవర్తమానా ఆ నీటి కోసం ఆ భోజనం కోసం వీడు ప్రవర్తిస్తాడు ఏదో హోటల్లో ఏదో పెట్టుకుని పోయి భోజనం చేస్తాడు హోటల్కి వెళ్ళగానే ఏం కావాలో అడుగుతున్నాడు వాడు మంచినీళ్ళు కావాలని చెప్తాను ముందు వాడు మంచినీళ్ళు పట్టుకొస్తుంది ఇప్పుడు ఏం కావాలని చెప్తుంటే దోశ పట్టుకురా అంటే నిన్న దోషి తిన్నప్పుడు మంచిగా ఆకలి తీరింది కాబట్టి ఇవాళ దోషి పట్టుకోమంటారు అలా కాకుండా ఏ రోజుకి ఆ రోజు కొత్తగా తెలుసుకుని దోష అర్థం చేయాలంటే వీళ్ళు బతికినట్టే కాబట్టి సామాన్యతో దృష్టము అనే ఒక అనుమానము కలదు ఈ అనుమానాన్ని అందరూ ఉప్పుకు తీరాలి అటువంటి అనుమానాన్ని ప్రవేశపెట్టి ఈ దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణమైనది ఎందుకు ఒకటి ఉన్నది అని మేము నిరూపిస్తున్నాము ఇప్పుడు దేహేంద్రియ సంఘాతము కంటే విలక్షణంగా ఆకలి ఉన్నదా లేదా దెప్పిక ఉన్నదా లేదా అలాగే ఆ వెలుగు కూడా గాదు సామాన్యతో దృష్టము అనే అనుమానం యొక్క బలము చేత మేము ఆ విధంగా నిరూపించినాము అంటే ఇక్కడ ప్రయత్నము లోకాయుతులను తిరస్కరించటము అనేది ఒక ప్రయత్నం ఎందుకంటే లోకాయుతులు ఏవో ఉంటారు ఇప్పుడు పాఠం చెప్పేప్పుడు ఇలా చెప్తున్నారండి ఇది తక్కువ అండదు ఎందుకు అంటే ఆ ట్రాప్లో జనులు పడకూడదని ఒక అభిప్రాయం అలాగే ఒక ఎత్తులు ఆత్మ లేదు ఉంటారు వాళ్ళు ఎవో ఆర్గ్యుమెంట్లు చెప్తారు ఆర్గ్యుమెంట్లను ఖండించి ఆత్మ అని వేదాంతులు చెప్పినట్లయితే సమాజం సమాజంలో ఉండే జనులు కూడా తెలుసుకుని సరైన దారిలో నడుస్తారని ఒక ఆశ అది కర్తవ్యం అదే కదా ఆత్మ ఆత్మ అనేది ఆ వెలుగు దేహము యొక్క ధర్మము లేకపోతే దేహేంద్రియ సంఘాటంలో అది కూడా ఒకటి అని ఆర్గ్యుమెంట్స్ తప్పు ఇప్పుడు ఈ ఫ్యాన్లు దీపముల యొక్క ధర్మము కాదు ఆ శక్తి అలాగే ఈ ఫ్యాన్లు దీపాలు గ్యాడ్జెట్స్ ఉన్నాయి వాటితో ఎలక్ట్రిసిటీ అయినా ఇంకోటి కూడా అక్కడే పడింది అనేది కూడా తప్పు టూ థింగ్స్ విహేంద్రియాది సంఘాతము కంటే విలక్షణమైనది వెలుగు సంఘాతంలో భాగము కాదు నెంబర్ వన్ సంఘాతము యొక్క ధర్మము కాదు ఇదంతా కూడా మనం లోకాయుత పక్షాన్ని నిరాకరిస్తూ చెప్పానమాట ఇంకో అబ్జెక్షన్ ఏదో అంటే ఈ పక్షం వాళ్ళు ఈ పూర్వపక్షం వాళ్ళు ఇంకో మాట అన్నారు వాళ్ళు ఏమన్నారు అయమేవ తు దేహ దర్శనాది క్రియాకర్త ఇది అది చూచేది ఎవరు ఈ దేహమే వినేది ఎవరు ఈ దేహమే ఇలా చెప్పారు ఆఘ్రాణించేది ఎవరు ఈ దేహమే అని ఆర్థికమంది చెప్పారు లోకాయతికి చెప్పారు ఇవన్నీ మనం చూసాం మళ్ళీ గుర్తు చేసి పరిహరించేసి పక్కన పెట్టేస్తున్నారు తథమమేవ పరిహృతం ఈ రకమైన ఆర్గ్యుమెంటుని మేము మొదట్లోనే ఈ మంత్రానికి వ్యాఖ్యానం మొదట్లోనే దీన్ని మేము త్రోసిపుచ్చి ఉన్నాము ఎలా ఏ విధంగా త్రోసిపుచ్చారు ఈ ఆర్గ్యుమెంటుని అంటే స్వప్న స్మృత్యో దేహాత్ అర్థాంతరభూతో ద్రష్ట రెండు దృష్టాంతాలు మీకు చూపించాం ఒకటి స్వప్నము రెండు స్మృతి చిన్నప్పుడు పల్లెటూరులో నేను గోటికాయలు ఆడుకునేవాడిని అని ఇప్పుడు వీడు అనుకుంటున్నాడు ఇప్పుడు ఆ స్మృతి దేహానికే ఉంది అని మీరు చెప్తే తప్పది ఎందుకంటే వీడు గోటికాయలు ఆడుకున్నప్పుడు ఉన్న దేహం ఇప్పుడు లేదు ఆ వేరు ఈ దేహం వేరు ఆ గోటికాయలు ఆడుకున్న అనుభవం ఏ దేహానికి కలిగిందో ఆ దేహమే ఇప్పుడు ఉండుంటే స్మృతి కలిగింది అని చెప్పచ్చు ని ఆ గోటికాయలు ఆడుకున్న దేహం ఇప్పుడు లేనే లేదు కానీ స్మృతి మాత్రం ఉంది కాబట్టి గోటికాయలు ఆడుకున్నది అనుభవము కలిగినది అది తెలుసుకున్నది దేహము కాదు దేహం కంటే విలక్షణమైన మరి అని స్మృతి ఇంకా స్వప్నం నిన్న రాత్రి స్వప్నంలో నేను వీళ్ళు స్వప్నం చెప్పేవాళ్ళు విలువ చెప్తాను స్వప్నం సత్యం అన్నట్టుగా చెప్తాను నాకు స్వప్నంలో ఎలా వచ్చింది స్వప్నంలో వచ్చింది అది సత్యం కాదు అని తెలుసుకోవాలి అంతే తప్ప త్రిజతా స్వప్నము త్రిజటా స్వప్నంలో స్వప్నం సత్యమని చెప్పారా రామాయణం ఎప్పుడైనా చదివేనా పెట్టారా త్రిజతా స్వప్నంలో స్వప్నం సత్యమని చెప్పలేదు ఆవిడ మనస్సులో ఉన్న ఆవిడకి చాలా పవిత్రమైన హృదయం కలదు ఎక్కడికేట సీతాదేవిని ఇలా అపహరించి తీసుకురావడం చాలా తప్పు ఆ కారణంగా రావణాసురుడు చాలా అవమానానికి ఆపదకి గురి అవుతాడు కానీ ఆవిడ మనస్సులో ఉంది అదే తన స్వప్నంలో కనబడు సీతాదేవి చాలా పవిత్రమైనది ఆమె కోసం శ్రీరాముడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆ ప్రయత్నం సఫలమై మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు అని ఆవిడ మనస్సులో ఉన్న భావమే ఆవిడికి స్వప్నంలో కనపడే అనివే సో ఇంకా స్వప్నం ఉంది స్వప్నాన్ని చెప్పి ఇదేదో దీన్ని ఏదో ఒక ఇన్ఫ్లూయన్స్ లాగడం అనేది చాలా దురన్యాయం నిమేష్ చాలా తప్పది అలాంటి అలాగే మిస్యూజ్ చేయకూడదు జనాలు తప్పు అది ఇప్పుడు మనం వాళ్ళకేదైనా చెప్తే వాళ్ళకు ఉపకారం జరిగే మాట ఏదైనా చెప్పాలి లేకపోతే నోర్మూల్ స్కూట్ పోవాలి ఇప్పుడు మనం గురువులు అయిపోయి చెప్పకపోతే సమాజానికి లోటేం లేదు వాళ్ళకేదైనా చెప్తే మటుకు ఉపయోగపడే మాట చెప్పాల్సి ఉంటుంది రాత్రి స్వప్నంలో తెల్లవారు సామాన స్వప్న దానికి మళ్ళీ మసాలా ఒకటి తెల్లవారు సామాన స్వప్నంలో నాకు ఒక సిద్ధ పురుషుడు కనపడ్డాడు ఆ సిద్ధ పురుషుడు ఎవరన్నాడంటే ఏమో నువ్వు నాకు మిత్రుడవు అన్నాడు అంటే నేను మిమ్మల్ని ఎప్పుడు చూసినట్టు లేదు మీరు నాకు మిత్రులు ఎప్పుడైనా అని నేను అడిగాను అడిగితే ఆయన అన్నాడు చూడు ఐదు వందల ఈ ఐదు వందల ఒకటి ఐదు సంవత్సరాల క్రితం మనం కైలాస పర్వత ప్రాంతంలో ఒకే గురువు వద్ద దీక్ష తీసుకుని మంత్రదీక్ష తీసుకుని మనమేమో తపస్సు చేస్తున్నాము అప్పుడు ఏదో ఒక కారణం చేత మూడు వందల సంవత్సరాల తపస్సు పూర్తి కాగానే నువ్వు దేహాన్ని విడిచిపెట్టేసినావు నేను మాత్రం దేహాన్ని విడిచిపెట్టకుండా అదే దేహాన్ని ఇప్పుడుదాకా కలిగి ఉన్నాను అని ఆ చెప్పాడు నీవు ఆ దేహాన్ని విడిచిపెట్టి మళ్ళీ సిద్ధపురుషుల్లాగా ఎక్కడో ఉండి మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ పునః ఇప్పుడున్న దేహాన్ని నువ్వు స్వీకరించావు అంచేత నీకు ఆ స్వప్నం నీకు నీకు గుర్తు రావట్లేదు అంచేత నేను నీకు గుర్తు చేస్తున్నాను గుర్తు వచ్చానా అని ఆయన అయితే ఏంటంటాడు నాకు ఇప్పుడు బాగా సుస్పష్టంగా గుర్తొచ్చేవాయా నాకు స్మృతి బాగా భాషిస్తోంది నువ్వు చక్కగా గుర్తు చేశావు అని ఆయన చెప్పాడు కాబట్టి ఆ విధంగా సిద్ధ ఉంటారు వాళ్ళు అలా ఉంటారు గుర్తు చేస్తూ అని అంటే ఇప్పుడు ఆ స్వప్నం అంతా సత్యం అని చెప్పినట్టు అలా చెప్పకూడదు ఇది నేను డైగ్రెస్ అయ్యి ఇదంతా డైగ్రెస్ దానికి అక్కడ ఉన్నదానికి సంబంధం లేదు మరి అక్కడ ఉన్నది ఏమిటో చెప్పండి నాకు చెప్తున్నా వినండి సో స్వప్నంలో ఏమవుతుంది మీరు ఎవరినో సిద్ధ పురుషుణ్ణి ఏమండి స్వప్నంలో ఉన్న దేహము ఈ దేహం కాదు ఇంకో దేహము స్వప్నం పూర్తవుతోనే ఆ దేహం నశించిపోయింది ఏమండి దేహమే దర్శించేది దేహమే అన్నట్లయితే స్వప్నం నుంచి బయటకు వచ్చాక మీకు స్వప్న జ్ఞానం కలగడానికి వీలు లేదు స్వప్నం తెలియడానికి వీల్లేదు ఎందుకని స్వప్నాన్ని దేహమే చూస్తుంది ఆ దేహాన్ని నశించింది కానీ మీకు స్వప్నంలో ఇలా అయిందని జ్ఞానం కలుగుతాం చూసేది దేహమే అంటే ఈ దేహము స్వప్నంలో లేదు ఈ దేహము చూడనిది మీకు ఎలా తెలిసింది అంటే దేహము విలక్షణమైన వెలుగు ఇంకొకటి కలదు అది చూస్తుంది అది మీ స్వరూపము అంచేతర మీకు స్వప్నంలో విషయాలని మొన్నటి జాగ్రత్త అవస్థలో తెలుస్తూ ఉన్నాయి కాబట్టి దేహమే చూసేస్తోంది అనే మాట తప్పు అని కూడా ఇంతకుముందు చెప్పడం అయినది